కిత్న ఐదు వందల పదహారు మూడు మూర్తులును ఒక్క రూపమై ఒనరే చక్రము చెండిన రావణు శిరోమాలికల దండల పూజల తరచుగను మెండుగ కంసుని మెదడు గంధముగ నిండా నలదుకొని నిలిచె చక్రము చించి హిరణ్యకసిపు పెను రక్తపు అంచె నర్ఘపాత్యమ్ములను పంచ జన జనఘన కపాలపు టెముకను పంచవాద్యముల చక్రము బలు మధు మధుకైటభ ప్రాణవాయువుల అలరిన నైవేద్యంబులను ఎలమిని శ్రీవెంకటేశు హస్తముల వెలసి నిలిచెనిదే విజయచక్రము